కీర్తన ఇన్నూట అరవై ఒకటి ఆదిమునుల సిద్ధాంజనము ఏ దిశ చూచిన నిది ఓ నగిన సెలవి బడు నాలుగు జగములు మొగమున జూపే మోహనము నిగిడియ సోదకు నిదానంబై పొగడుంది గృహమునను ఇది వీడే కనుదెరచిన నలుగడ అమృతములటు అనువున గురిసిన అపారము వని తలు నంద్రజమున జలగ మనికిరవై మలసి వీడే పరమునకుత పరమై వెలసిన పరిపూర్ణ పరాత్పరుడు సరుసరునికి సత్యభామకును వరుడగు వెంకట వరదుడు వీడే